అలా నాటి కేలు జీ కృష్ణ గారితో గతంలో రికార్డ్ చేసిన కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రముఖులు దుర్గాబాయి దేశ్ముఖ్ మొహదీనివాస్ అబీద్ హుసేన్ సఫ్రాలు కదా సంఘాన్ని నియమించటం అంటే మనలో చాలా మందికి కొన్ని అవకతవక అభిప్రాయాలున్నాయి అక్కడ ఉన్నటువంటి వివిధ మతాల వాళ్ళకు ప్రాధాన్యం ఇవ్వాలని వివిధ కులాల వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆడవాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏదో అన్ని రకాల వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వాలని ఎవడో ఒకడు ఏదో ఒక వాదనలు లేవదీస్తాడు పైగా ఇటువంటి వాదనలు లేవదీయటం అనేది అది మనకు సంప్రదాయం అయిపోయింది వాస్తవానికి చూసుకోవాల్సింది ఏమిటంటే ఏ సంఘాన్ని నియమించినప్పటికీ ఆ సంఘంలో సభ్యులందరూ సరిగ్గా పనిచేసి పెడతారా లేదా అనేది చూసుకోవాలి అది తక్కువయ్యే కదా మనకు చాలా సంస్థలు సరిగ్గా పనిచేయటం లేదు దుర్గాబాయి గారు సుప్రసిద్ధ దేశ భక్తురాలు ఆవిడ కొన్ని సంస్థలు స్థాపించింది మొట్టమొదట మద్రాసులో ఆంధ్ర మహిళా సభ ప్రారంభించింది చాలా చక్కగా పనిచేయించడం ప్రారంభించింది ఆవిడకి ఎట్లా దొరుకుతారో ఆవిడకి పనిచేసే వాళ్ళు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎట్లా తెస్తుందో ఆ మనుషుల్ని యూటో ఉన్నట్టుండి ఒక చెన్నగంటమ్మ కృష్ణారావు అంటుంది ఒక సుగుణమణి అంటుంది ఒక పారిజాత నాయుడు అంటుంది ఎవళ్ళో తీసుకొస్తారు వాళ్ళందరూ చక్కగా పనిచేస్తూ ఉంటారు అసలు ఆవిడ దగ్గరికి చేరిన వాళ్ళందరూ పనిచేసే వాళ్ళుగానే విద్యం అవుతూ ఉంటుంది అట్లాగే ఆవిడ ఢిల్లీ వెళ్ళింది ఢిల్లీ వెళ్ళి విద్యా సంఘం ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీ అనో ఏదో పెట్టింది గొప్ప గొప్ప వాళ్ళందరు సహకారాన్ని సంపాదించింది కానీ వాళ్ళందరూ వాళ్ళందరూ ఒక నిర్వాహక మండలిలో కనుక అందరూ పనిచేస్తూ ఉంటారా సరే కొందరు పలుకుబడి కొందరు ప్రాబల్యం అవసరమే అయినప్పటికీ ఆవిడకు కావాల్సింది పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఒక హై స్కూల్ ఒకటి పెట్టింది అక్కడ బోరడు మంది తెలుగు వాళ్ళు చేరుతారు కదా వాళ్ళు ఒకప్పుడు బదిలీ అయి రావచ్చు లేకపోతే అక్కడికే వెళ్ళి ఉద్యోగం సంపాదించిన వాళ్ళు అయి ఉండొచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ పిల్లలు చదువుకోవాలి అంటే వాళ్ళకి ఇంగ్లీష్లో చదువు కావాలి ఈ బదిలీ అయి వచ్చిన వాళ్ళు అది తెలుగులో చదువుకుని తీరా అక్కడికి ఢిల్లీ వెళ్ళేటట్టు అయితే అక్కడ ఇంగ్లీష్లో చదువుకుని పరీక్షకు వెళ్ళటం అనేది అసాధ్యం వెంటనేను చాలా కాలం పడుతుంది వాళ్ళు మళ్ళీ ఇంగ్లీష్లో పరీక్షకి వెళ్ళటానికి అందువల్ల ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు గనక అనుమతి ఇచ్చేటట్టు అయితే మెట్రికులేషన్ పరీక్షకు వెళ్ళొచ్చు కదా సరే మెట్రికులేషన్ పరీక్షకు వెళ్ళటానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు చాలా కాలం పాటు బయట ఎక్కడా పరీక్షా కేంద్రాలు పెట్టలేదు ఎవళ్ళు ఆంధ్ర మెట్రిక్ కట్టినా వాడు ఆంధ్ర దేశంలోకి వచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలో ఎక్కడో ఏదో ఒక ఊళ్ళో కూర్చుని వాడు పరీక్ష రాయాల్సింది తప్ప బయట ఎక్కడా కూర్చుని పరీక్ష రాయటానికి వీల్లేదు అట్లాంటిది దుర్గాబాయి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఢిల్లీలో కేంద్రం పెట్టడానికి పరీక్షా కేంద్రం పెట్టడానికి ఒప్పింపజేసింది ఇది ఎక్కడో పంతొమ్మిది ఆ ప్రాంతంలో అనుకుంటాను అట్లాగే మద్రాసులో బోరుడు మంది ఏదో పరీక్షకు వెళ్ళాలనుకుంటారు ఇప్పుడు ప్రతి చోట పరీక్షా కేంద్రాలు విరుస్తున్నాయి ప్రతి విశ్వవిద్యాలయంలోనూ పరీక్షలకు వెళ్ళడానికి అవకాశాలు లభిస్తున్నాయి అప్పుడు లభించేవి కావు సో దుర్గాబాయి గారు ఏం చేసిందంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తెచ్చుకుంది ఢిల్లీలో ఒక పరీక్షా కేంద్రం పెట్టడానికి బాగుంది పరీక్షా కేంద్రం పెట్టారయ్యా పెడితే ఈ విద్యార్థిని విద్యార్థులని పరీక్షకి తర్ఫీజ్ చేసేటటువంటి వాళ్ళు కొందరు ఉండాలి కదా సరైన పడి అప్పుడు ఆవిడ నియమించినటువంటి సంఘాన్ని నేను ఇవ్వటికి కూడా తమాషాకి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాను ఢిల్లీలో మన వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కార్యదర్శి పదవుల్లో ఉపకార్యదర్శి పదవుల్లో సంయుక్త కార్యదర్శి పదవుల్లో ఎదుటో ఇటు మంత్రి పదవుల్లో ఉన్నారు కదా ఆవిడ వాళ్ళందరినీ తీసుకోలేదు మామూలుగా ఆఫీసుల్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఆసక్తితో ఇటువంటి పనులలో ప్రమేయం కల్పించుకుండేవాళ్ళు అట్లాంటి వాళ్ళని తీసుకుంది దేనికి దానివల్ల ప్రయోజనం ఏమిటి వీళ్ళందరికీ తరిఫీదిస్తారు వీళ్ళ పట్ల ఆసక్తి వహిస్తారు వాళ్ళు ఏ చిన్న పని అయినా సరే తమ హోదాకి తక్కువది అది అందుకోసం నేను చెబుతున్నాను ఆవిడ ఎప్పుడు చేసినా ఇదే రకంగా చేసేది ఏ పని చేసినా పని చేసేవాళ్ళెవడో వాళ్ళని పట్టుకోవటం ఆవిడ దగ్గర ఉన్న ప్రచండమైనటువంటి ఒక నైపుణ్యం అన్నమాట దానిలో అప్పుడు సైనిక సమాచారంలో ఒక ఉపసంపాదకుడుగా పనిచేసేవాడు గోవాడ సత్యారావు అని అతన్ని తీసుకొచ్చి ప్రెసిడెంటో చైర్మనో ఏదో అనేసేసింది మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఇదేవిధ ఇంత తక్కువ ఉద్యోగం వాడిని తీసుకొచ్చి మా అందరినెత్తినా వేసింది అని అనుకుంటారు కానీ ఏం జరిగిందంటే ఆ ఆంధ్రమెట్రిక్ తయారు చేయటానికి ఇట్లా ఈవిడ దగ్గరికి చేర్చినటువంటి వాళ్ళందరూ పూనుకుని వాళ్లే వెళ్ళి పాఠం చెప్పడం ప్రారంభించారు నాకు ఇప్పటికి కూడా వాళ్ళ పేర్లు చెప్పుకోవటం ముచ్చటగా ఉంటుంది సత్యారావు రోజు సాయంత్రం పూట వచ్చేసేసేసి పాఠాలు చెప్పేసేసేవాడు దాని తర్వాత ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీ విపి రామారావు గారని ఆయన భార్య ఆవిడ పేరు గాయత్రి ఏదో ఉండాలి మరి మొత్తానికి జ్ఞాపకం లేదు ఇంకో ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్ ఉండేవాడు నాగేందర్ రావు ఆయన భార్య వచ్చి చెప్పేది గంటి శ్రీనివాసరావు అని చెప్పేసి ఒక కుర్రాడు అతడు వచ్చి పాఠాలు చెప్తూ ఉండేవాడు రేడియోలో పనిచేసేవాడు రాధాకృష్ణరావు అని ఒక ఆయన ఆయన ప్రత్యేకంగా పనిగట్టుకుని వచ్చి ఆయన పాఠాలు చెప్పేవాడు ఆయన భార్య పాఠాలు చెప్పేది సో ఇంతమంది సహకారాన్ని ఆవిడ కేవలం పనిచేసేవాళ్ళని సంఘంలో పెట్టుకున్నందువల్ల కదా ఆవిడ చేయించగలిగింది ఇదంతా సాధించగలిగింది ఇది ఎవళ్ళైనా ఆలోచించేటట్టయితే దీనిలో మత ప్రాతినిధ్యం లేదు కుల ప్రాతినిధ్యం లేదు ఏం లేదు పనిచేసే వాళ్ళ ప్రాతినిధ్యం వచ్చిందన్నమాట ఇది ఉంటే బాగుంటుంది ఇది ఇట్లా చేసిన వాళ్ళు కొందరు లేకపోలేదు కొన్ని ఏళ్ల కిందట నెల్లూరులో ముంగమూరి విశ్వనాథరావు గారు అని చెప్పి ఒక న్యాయవాది ఉండేవాడు ఆయనకి లంబాడీలని యానాదులని అట్లాంటి వాళ్ళందరికీ ఆయన చదువు చెప్పాలని చెప్పి పూనుకున్నాడు కొందర్ని చేర్చాడు చేర్చితే ఊళ్ళో వాళ్ళకి ఇది ఈ పని ఎట్ట అవుతుందిరా వీళ్ళకి చదువు చెప్పేవాళ్ళేవాళ్ళు పైగా ఇట్ట మొదల నుంచి చివరిదాకా ఇట్ట వీళ్ళకి చదువు చెప్పాలంటే ఈ విద్యాబోధనలో ఒక నైపుణ్య ఉన్నవాళ్ళు వచ్చి చెప్పాలి కదా ఈయన ఎందుకని ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అని కొందరు నవ్వుకుంటారు కొందరు ఏమో ఏం చేస్తాడో చూస్తూ ఉన్నామని చెప్పి ఊరుకుంటారు కానీ ఆయన తీరా ఈ యువతీ యువకులందరినీ చేర్చి వాళ్ళకి ఆయనే పాఠాలు చెప్పటం ప్రారంభించాడు అప్పుడు ఊళ్ళో పెద్దలు బోలేడు మంది వచ్చి ఉచితంగా పాఠాలు చెప్పటం ప్రారంభించారు అండ్ తమాషా ఆయన ఆ విధంగా కొన్ని ఏళ్ల పాటు యువతీ యువకులకి శిక్షణ ఇచ్చాడు చదువు చెప్పాడు దానిలోంచి గొప్ప గొప్ప వాళ్ళు పుట్టుకొచ్చారు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ ఐఏఎస్లో బోల్డు మంది ఆయన ట్రైన్ అప్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు వా ఆ మధ్య ఆయన ఎవరో నీలకంఠం గారని ఆయన కేంద్ర సర్వీస్ కమిషన్కి సెక్రటరీగాను ఎదుగుండేవాడు ఆయన తనకు ఆయనే చదువు చెప్పాడు అని చెప్పి చెప్పుకుంటూ ఇట్లా బోలేడు మందికి ఇచ్చాడు కాబట్టి ఏదైనా చేయదలుచుకుంటే పనిచేసే వాళ్ళ సహకారం తెచ్చుకోవాలి కానీ మతం పేరా కులం పేరా వాళ్ళ వర్గం పేరా అది సహకారం ఏం రాదు కర్ర పెత్తనం చేసేవాళ్ళు దొరుకుతారు అట్లాగే ఓ చిన్న తమాషా ఇక్కడ హైదరాబాద్లో ఒక ఓరియంటల్ కాలేజీ ఒకటి ఉంది పేరేమిటో మరిచిపోతున్నాను తెలక రోడ్డులో ఆంధ్ర సాహిత్య సారస్వత పరిషత్తు వాళ్ళ ఆవరణలో ఉంటుంది అది ఒక కాలేజీ పెట్టినప్పుడు దానికి ప్రభుత్వం వెంటనే గుర్తింపు ఇవ్వదు మూడేళ్ళు అది ఎట్లా పనిచేస్తుందో చూసి ఆ తర్వాత వాళ్ళకి గుర్తింపు ఇస్తారు వాళ్ళకేమైనా గ్రాంట్లు ఇస్తారు పెడితే ఆ కాలేజీ పెట్టడం చాలా అవసరం అయింది ఇది దాదాపు ఇరవై ఏళ్ల కిందట ఆ ప్రాంతంలో ఇరవై ముప్పై ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర అప్పుడు ఈ ఊళ్ళో నైజాగ్ కాలేజీ నుంచి సిటీ కాలేజీ నుంచి ఇతర హై స్కూళ్ల నుంచి రిటైర్ అయినటువంటి పాత తెలుగు సంస్కృతం ఉపాధ్యాయులందరూ ఉచితంగా వెళ్ళి మూడేళ్ల పాటు అక్కడ పనిచేశారు రిక్షా ఖర్చులు కూడా అక్కడ వాళ్ళు ఇవ్వలేకపోయినారు నాకు ఇప్పటికీ జ్ఞాపకం మా పాత అధ్యాపకుడు సరిపల్లి విశ్వనాథ్ గారు ఆయన ఐచ్ఛికంగా వెళ్ళి దానికి ప్రిన్సిపాల్గా పనిచేశాడు పాఠాలు చెప్పాడు దాని తర్వాత గరికిపాటి లక్ష్మీకాంత్ గారు కురగణ సీతారామయ్య గారు చలవంచర్ల రంగాచారులు గారు ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్ళి ఉచితంగా అక్కడ పాఠం చెప్పారు ఆ మూడేళ్లు ఎంతో దివ్యంగా జరిగిపోయింది ఆ పాఠశాల ఆ ఎల్లేక ఆ విద్యాలయం ఏమైనానండి ఆ కళాశాలనండి ఏదైనాను మూడేళ్ళు అయిన తర్వాత ప్రభుత్వం దాన్ని గుర్తించింది అందువల్ల ఏమిటంటే ఏదో ఒక త్యాగం లేనిది ఎక్కడా ఏ పని జరగదు ఈ ప్రపంచంలో అందరి హోదాలను మన్నిస్తూ ఉండటానికి మనం సేవా సంస్థలు పెట్టగలమా చెప్పండి ప్రతివాడి గర్వానికి తగినట్టుగా మనం ప్రవర్తించగలమా ప్రతివాడు పనిలో తోడ్పడాలి పని ఉంటే పని ప్రతివాడి తిను పని నాది కాదు మీది కాదు ఎవరిది కాదు పని సంఘానిది అది దానికోసం ప్రతి వాళ్ళు రావాలి దానిలో పని గొప్పవాళ్ళు తక్కువ అనేది లేదు ఇట్లా అవుతూ ఉంటాయి ఇంకా చాలా తమాషా చెబుతాను నేను తిరుపతిలో ఒక హై స్కూల్లో ఏదో పెట్టించాల్సి వచ్చింది ఆ ఊళ్ళో ఉన్న లాయర్లు డాక్టర్లు వాళ్ళందరూ పూనుకుని ఉచితంగా చదువు చెప్పడం ప్రారంభించారు కొన్నాళ్ళు చెప్పిన తర్వాత ఇంకంతకంటే ఇంకే వేరే కారణం ఏముంటుంది ప్రభుత్వం వాళ్ళకి ఉరే ఊళ్ళో వాళ్ళు ఇంత తోడ్పడుతున్నారా అని చెప్పేసి ఆ విద్యాలయానికి వాళ్ళు గుర్తింపు అది ఇస్తారు కాబట్టి ఈ ప్రపంచంలో ఏ పని చేయదలుచుకున్నా పని చేసే వాళ్ళని ఆ సంఘంలో నియమించుకోవాలి కానీ వన్నెల విసునికర్రల్లాగా తిరిగేటటువంటి వాళ్ళని వాళ్ళ గొప్ప కోసం అని చెప్పి మనం సభ్యులుగా నియమించుకుంటే ఆ పని సరిగ్గా జరగదు పోగా వీళ్ళకి మర్యాదలు చేయడంతోనే మనకు కాలక్షేపం అవుతూ ఉంటుంది నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారికి రెండో కోడలు నీలోఫర్ పెద్ద కోడలు దుర్రేష్ అవర్ సుల్తాన్ అంటే ఖలీఫా అతన్ని కెమాల్ పాషా దించేసి ఫ్రాన్స్కు వెళ్ళగొట్టాడు ఆ తుర్కీ సుల్తాన్ గారి కూతురు దుర్రేష్ అవరు తుర్కీ గారి తమ్ముడు కూతురు నీలోఫరు వాళ్ళిద్దరినీ ఈయన పెద్ద కొడుకి చిన్న కొడుక్కి చేసుకున్నాడు మీరు ఈ నీలోఫర్ హాస్పిటల్ నుండి వెళ్ళి చూడండి ఆ నీలోఫర్ బొమ్మ కనపడుతుంది ఇటీవల కాలంలో దుర్రేష్ పేరు మీద కూడా ఏదో ఒక హాస్పిటల్ ఏదో కట్టినట్టుగా తెలుస్తోంది ఏమైనప్పటికీ ఈ నీలోఫర్కి నిజంగా రెండో కొడుక్కి పడలేదు మొత్తానికి అందువల్ల ఆవిడ ఇంట్లో కూర్చుని ఈ భర్తతో ఎడమగం పెడమగం ఈ బాధ అనుభవించే బదులు కొంచెం వీధిలో పడితే బాగుంటుంది అనుకుంది ఈ పెద్ద పెద్ద కుటుంబాల్లో వాళ్ళు వీధిని పడరు వాళ్ళు పనిగట్టుకుని ఎవరికి సేవ ఏం చేయరు సేవ చేయిస్తున్నామంటారు కానీ ఈవిడ సరాసరి నేరుగా ప్రత్యక్షంగా సేవ చేయాలని పూనుకుంది ఏం చేసిందంటే ప్రతి ధనికుడి దగ్గరికి ప్రతి వ్యాపారి దగ్గరికి వెళ్ళటం నేను మాతా శిశు వైద్యం కోసమని సంరక్షణ కోసమని ఒక సంస్థను ప్రారంభించబోతున్నాను నువ్వు ఏదైనా విరాళం ఇవ్వవలసింది అని అడగటం ప్రారంభించింది ఇది నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారికి బాగాలేదు తన కోడలు వెళ్ళి వాళ్ళని ఎవరినో డబ్బడగటం ఏమిటి తను చీటీ పంపిస్తే పోని కాకితో కబురు చేస్తే డబ్బులు వస్తాయి కదా ఈవిడ ఎందుకు వెళ్ళాలి అని ఈయనకు అనిపించింది కానీ ఆవిడ విరాళం పోగు చేయటం ఒక్కటే కాదు ఇంట్లోంచి తప్పించుకోవాలని కూడా ఆవిడకుంది కదా అందువల్ల వెళ్ళింది అప్పట్లో ఒక ఉద్యోగం ఉండేవాడు ఆయన పేరు మెహదీ నవాజ్ ఆ మెహదీ ఈ నిలో వెంట పంపించటం ప్రారంభించాడు ఆయన మేదినవా చాలా మంచి ఉద్యోగి చాలా నిజాయితీ పరుడు అతడు ఈవిడ వసూలు చేసే విరాళాలన్నిటికీ చక్కగా లెక్క రాసుకున్నాడు ఆవిడిస్తూ ఆవిడ ఎక్కడికో విడుతుంది అడుగుతుంది ఆవిడ డబ్బులు తీసుకుంటుంది ఆ డబ్బులు ఈయన చేతికి ఇచ్చేస్తుంది ఈయన పద్దు రాసేస్తాడు ఈ రోజుల్లో ఈ పద్దులు అనేది చాలా బెడదగా పరిణమించింది పద్దుల్లో డబ్బే ఉంటుందో లేక మనిషికి ఉన్న ఆశలే ఉంటాయో మనం ఇప్పట్లో చెప్పలేం అప్పట్లో మాత్రం మెహదీ నవాజ్ గారు చాలా నిజాయితీగా పద్దులు వేసేసుకున్నాడు ఆవిడికి తీరా కొంతకాలం అయ్యేటప్పటికీ ఇంట్లో జీవితం చాలా దుర్భరం ఆవిడ భర్తను వదిలి వెళ్ళిపోబోతూ ప్యారిస్కి ఈ డబ్బులు అవన్నీ వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఆ లెక్కంతా తేల్చుకుని మేదీ నవాజ్ గారు ఆవిడ పేర నీలోఫర్ హాస్పిటల్ అని చెప్పి కట్టించాడు కొంత డబ్బు మిగులితే దాంతో ఏదో ఎవరికో సహాయాలు చేయడానికో దేనికో నిధి పెట్టాడు ఆయన అంత నిజాయితీ మనిషి అసలు ఈ ఊళ్ళో చాలామంది పాతకాలపు ఉద్యోగులు ఎవళ్ళైనా ఎనభై తొంభై ఏళ్ళు ఉన్న మీరు పలకరించండి వాళ్ళకి నవాబ్సాబ్ అంటే మేదీ నవాజే మహారాజా అంటే కిషన్ ప్రసాదే వాళ్ళు ఎంతగా అప్పటి ఫ్యూడల్ పరిస్థితుల్లో పనిచేసినప్పటికీ వాళ్ళ దగ్గర ఏదో ఒక నిజాయితీ ఉంది ఆ రోజుల్లో ఓరుడు మంది అధికారులు చాలా క్రూరులైనప్పటికీ ఓ ఇద్దరు ముగ్గురైనా చాలా ఆదర్శవంతమైనటువంటి వాళ్ళుగా పనిచేసేవాళ్ళు కదా అందువల్ల వాళ్ళ ఇద్దరు ముగ్గురు మంచి చెప్పుకోవటం కోసం అని చెప్పి అందరికీ మంచి ఆపాదించి చెప్పుకుని తృప్తి పెడుతూ ఉండేవాళ్ళం ఆయనకి మెహదీ కి చాలా తమాషావి చిన్న చిన్న కోరికలు ఉండేవి ఈ ఊళ్ళో పూర్వం ఏదైనా మంచి పనులు జరిగిన్నట్టుంటే మున్సిపల్ కమిషనర్గా మెహదీ నవాజ్ గారు చేసినటువంటి సౌకర్యాలే ఇప్పటికీ మనకు మిగిలినవి ఆయన ఎందుకో అట్లా బంజారా గుట్టలు ఇక్కడ ఇల్లు కట్టుకుంటే బాగుండు అని ఆయనకు తక్కింది ఆ బంజారా గుట్టలు ఒక పేద నవాబు అధీనంలో ఉంటూ ఉండేవి అతడికి రోజు భోజనం గడవటమే కష్టంగా ఉండేది అట్లాంటిది అతడి దగ్గర ఒక జాగా ఒకటి కొని ఈయన ఇల్లు పెట్టించుకున్నాడు మీలో ఎవరికైనా ఓపిక వెళ్ళి చూడొచ్చు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ముందర ఉంటుంది దాన్ని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ అంటున్నారో బంజారా హిల్స్ అంటున్నారో ఏమంటున్నారో ఏమన్నప్పటికీ బంజారా గుట్టలనే తర్వాత నిజాం సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సందర్భంలో దాన్ని జూబ్లీ హిల్స్ అన్నారు బహుశా ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు జూబ్లీ హిల్స్ అంటారు ఇంగ్లీష్ అట్టే రాని వాళ్ళు బంజారా గుట్టలు అంటారు అంతే తేడా ఏం లేదు అక్కడ ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మెహదీ గారు కట్టించుకున్నటువంటి ఇల్లు సాక్షాత్కరిస్తుంది ఆయన అక్కడ ఉన్నటువంటి బండల్ని పగలగొట్టలేదు బండని బండని ఒక గోడతో కలిపేసేసాడు అట్టా కలిపేగా ఇల్లు తయారైపోయింది మనం ఇప్పుడు చెట్లు కొట్టద్దు అంటున్నామే అట్టగే ఆయన బండలు పగల కొట్టద్దు అనే బాపతన్నమాట దాన్ని నాలుగు రూపాయలు గజన్ చొప్పున కొన్నాడు ఆ పేద నవాబు దగ్గర తర్వాత మెహదీ నవాజ్ కదా అని చెప్పి మహారాజా కిషన్ ప్రసాద్ ఇల్లు కట్టించుకున్నాడు అక్కడ మహారాజా కట్టించుకున్నాడు కదా అని ఇంకోడు పైకి ధర ఏది చెప్పినా ఇంకో పది రూపాయలు గుట్టు ఆ పేద నవాబుకి ఇప్పించటం అనేది మెహదీ గారికి నిత్యకృత్యం అయిపోయిందన్నమాట మూడేడు మంది ఇల్లు పెట్టారు ఇప్పుడు ఆ బంజారా గుట్టలపైన ఇల్లు ఉంటాయే గొప్ప అనేటటువంటి స్థితిలోకి వచ్చాం కదా మనం అందువల్లే ఆ మేదీపట్నం నుంచి పంజగుట్టకి పోయేటటువంటి రోడ్డుని మేదినవాద్యంగు రోడ్డు అని పేరు పెట్టారు ఆయన పట్ల కృతజ్ఞతగాను అది కాక తర్వాత తర్వాత కాలంలో ఆ మెహదీపట్నం కొత్తగా వెలుస్తున్నటువంటి ఆ వాడకట్టుకి మెహదీ నవాజ్ పేరు కూడా పెట్టారు చాలా బాగుంది మెహదీ నవాజు ఈ ఊరికి ఎంతో సేవ చేసి తన పేరు ఒక వాడకట్టుకు పెట్టించుకోవటానికి తగిన యోగ్యతను సంపాదించుకున్నాడు అట్లా కాకుండా కేవలం అధికారంలోకి వచ్చిన వాళ్ళు మూరుడు మంది పేర్లు పెట్టించుకుంటున్నారు దానికి మనమే అనలేము ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రతిదానికి నీతి అధికారమే కదా కాబట్టి పర్వాలేదు నాకు ఎప్పుడున్నా అనిపిస్తూ ఉంటుంది ఈ మనిషి పేరు ఈ వాడకట్టుకు పెట్టారే ఈయన ఈ దేశానికి చేసినటువంటి సేవ ఏమిటి వాళ్ళు చేసిన సేవ ఏమిటి నిజంగా సేవ చేసి పేరు పెట్టుకుంటే బాగుంటుంది ఆయన ఒకప్పుడు ఈ వందే ఆందోళన జరిగింది ఉస్మానియా విద్యార్థులు జరిపింది వీళ్ళు వందే మాత్రం అనేది ప్రార్థన గేయంగా పాడుకోవటానికి అధికారులు అప్పట్లో ఒప్పుకోలేదు దేశభక్తి ఏమాత్రం ఉన్నా వాళ్ళని విద్యాలయంలోంచి బహిష్కరించినంత పని చేసేవాళ్ళు అప్పుడు చాలా మంది వెళ్ళి నాగపూర్లోను పూనాలోను అక్కడ అక్కడ చదువుకుని ఏదో పరీక్షల్లో నెగ్గారు ఇప్పుడు చాలా గొప్ప వాళ్ళు అయినారు మన ప్రధానమంత్రి కూడా అట్లా వెళ్ళినటువంటి వాడే వీళ్ళకి మొట్టమొదట విరాళం ఇచ్చినటువంటి వాడు ఇప్పటికి కూడా అందులో ఎవళ్ళైనా ఒప్పుకుంటారు మెహదీ నవాజ్ గారు ఆయన వచ్చేసేసి వీళ్ళు సుల్తాన్ బజార్లోనో ఎక్కడో ఒక చోటు ఉంటే వచ్చి తన విరాళం ఇచ్చి వెళ్ళాడు కాదు ఈ ఊళ్ళో ఎవళ్ళైనా కొన్ని రకాల చదువులు చదువుకోవటానికి వచ్చినటువంటి వాళ్ళకి ఆయన చాలా సహాయం చేసేవాడు ఆయన ఇంట్లో భోజనం చేసి ఉండి చదువుకుండేవాళ్ళు నేను ఎరుగుతున్నట్లాంటి వాళ్ళని ముఖ్యంగా వాళ్ళు ఆర్టిస్ట్ కనుక అయ్యేటట్టయితే అంటే ఏదో ఒక కళకి అంకితమైన వాళ్ళు అయ్యేటట్టయితే ఆయన వాళ్ళని తన ఇంట్లో చేర్చుకునేవాడు వాళ్ళకు ఉచితంగా భోజనం పెట్టేవాడు అట్లా జరిగేది ఆయన కొన్నాళ్ళు మంత్రిగా కూడా పనిచేశాడు తర్వాత గవర్నర్గా గుజరాత్ గవర్నర్గా పనిచేసేవాడు చాలా సరదా మనిషి ఆయన ఆయన డబ్బు తిన్నాడని కానీ ఎవరి డబ్బు ఆశించాడని కానీ ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని కానీ అయన గర్వంతో ప్రవర్తించాడని కానీ ఇట్లాంటివేం లేవు అది ఏదో అధికారాన్ని నిరపటం కూడా ఒక విలాసంగా గడిపేసేసాడు చాలా దాదాపు ఎక్కడో యాభై అరవై ఏళ్ల కిందట సంగతి సుల్తాన్ బజార్ ఇండియా బుక్ షాప్ ఇండియా బుక్ హౌస్ ఏదో ఉండేది ఆ రోజుల్లో ఇది నిజాం రాజ్యం వీళ్ళని నమ్ముకుని ఉండేవాళ్ళు కొందరు ఉంటారు కదా మరి ఈ పుస్తకాల దుకాణం యజమాని కద్దరు గడుతున్నాడేమి ఈయన ఆయన్ని నమ్ముకుని ఉండలేదా ఏమిటి అని అనిపించేది ఆయన పేరు బదరుల్ హసన్న ఏదో ఉండేది పేరు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కద్దరే కట్టేవాళ్ళు వాళ్ళందరూ దేశభక్తులు వాళ్ళు మామూలుగా సామాన్య కుటుంబీకులు పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వాళ్ళు కాదు వాళ్ళే నవాబులు గారు ఆ దుకాణం ఎందుకు చేసేదంటే మా ఎల్లాప్రగట్ నారాయణరావు గారు అక్కడ ఆంధ్ర బుక్ హౌస్ అని ఆయన పెట్టాడు పక్కన దానిలో చాలా తమాషా కొన్ని కొన్ని పాతక రకం పుస్తకాలు అవి దొరుకుతూ ఉండేవి అందువల్ల ఎల్లాప్రగట్ నారాయణరావు గారి దుకాణం కెడితే ఇండియా బుక్ హౌస్ కూడా వెళ్లాల్సిందే కదా ఈ బద్రుల్ హసన్ కుటుంబానికి చెందినవాడు బహుశా బద్రుల్ హసన్ గారు తమ్ముడేమో వాళ్ళు చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా డబ్బులు కూడబెట్టి వాళ్ళ తమ్ముడికి పెద్ద చదువు ఏదో విదేశాల్లో చెప్పించాలని పథకం వేసుకున్నారు మరి ఎన్నాళ్ళు డబ్బు అట్లా కూడబెట్టారో ఏం చేశారో తెలియదు కానీ ఆ కుర్రాడి పేరు ఆబిద్ హసన్ అతన్ని జర్మనీ పంపించారు ఇంజనీరింగ్ చదవటానికి మంచి తెలియగల కుర్రాడు అదేదో మూడేళ్ళో నాలుగేళ్ళు ఇంజనీరింగ్ చదవాలి అది చదువుతున్నాడు దాదాపు పరీక్ష రోజులు దగ్గరకు వచ్చినాయి సరిగ్గా అప్పుడు జరిగిన సంఘటన ఏమిటంటే నేతాజీ సుభాష్ చంద్రబోసు జర్మనీ జరుకున్నాడు అప్పటికి ఆయన అక్కడ ఒక స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఒక స్వతంత్ర భారత సేనని సమకూర్చాలని చెప్పి తయారు చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు ఆ బర్లిన్లో ఉండేటటువంటి భారతీయ విద్యార్థుల్ని భారతీయ ప్రభు అందరినీ వాళ్ళందరితో సమావేశం జరిపాడు ఒక నెల రోజుల్లో పరీక్ష కాబోతోంది నాకు నెల రోజుల్లో పరీక్షకు వెళ్ళొచ్చేసేసి దాని తర్వాత నీతో చేరుతాను అని చెప్పి ఈ చెప్పుకున్నాడు నెల రుధా వృధా చేయటం నాకు ఇష్టం లేదన్నాడు ఆయన ఈ నెల రోజుల్లోనే బోరడు పని చేయాల్సి ఉంది అందువల్ల ఈ కుర్రాడు పరీక్షకు వెళ్ళలేదు నేతాజీతో చేరాడు నేతాజీకి ఎంత ఆత్మీయుడైపోయినాడంటే ఈ కుర్రాడు నేతాజీ ఏ పని చేయబోయినా ఇతడిని సలహా అడుగుతూ ఉండేవాడు చాలా నిర్మమతతో సహేతుకంగా మాట్లాడేవాడు అభిదాసన్ అది నేతాజీకి చాలా ఇతడి పట్ల ఇష్టం కలిగించింది ఇద్దరు వాదించుకుంటూ ఉండేవాళ్ళు వాదించుకుంటే ఉంటే తప్ప నిజం తెలియదని చెప్పి నేతాజీ అభిప్రాయం అప్పుడు ఈ స్వతంత్ర భారతదేశం ఈ స్వతంత్ర భారత సైన్యం ఆజాద్ హింద్ ఫౌజ్ దానికి వీళ్ళు ఎవరికైనా వందనం అభివందనం చేయటం ఏమని చెయ్యాలి అని ఒకరోజున చర్చ వచ్చింది వస్తే కొందరు నమస్కారం అనాలన్నారు కొందరు సలాం అని అనాలన్నారు మన దేశంలో ఇంతకంట ఈ మతాన్ని అధిగమించి మానవత కోసం ఆలోచించటం అనేది అపరూపమైనటువంటిది ప్రతి మామూలుగా ఇట్టాగే ఆలోచిస్తారు అప్పుడు అవిద్ జై హింద్ అనే మాట చాలా బాగుంటుందని సూచిస్తే నేతాజీ ఒప్పుకున్నాడు అందరూ ఒప్పుకున్నారు అప్పుడు ఈ మాట చాలా బాగుందన్నారు ఈవేళ మనం తరచూ జై హింద్ అనేది ఉపయోగిస్తున్నాం కదా నేతాజీతో అతడు అనేక చోట్లకి వెళ్ళాడు జపాన్ వెళ్ళాడు నేతాజీకి చాలా ముఖ్యమైనటువంటి సలహాదారుగా ఉండేవాడు సరే ఆ తర్వాత వీళ్ళందరినీ అరెస్టులు చేయటాలు బ్రిటిష్ గవర్నమెంట్ అవన్నీ వచ్చినాయి ఇంట్లో వాళ్ళు పాప నిత్యం చచ్చిపోయాడో బతికాడో తెలియక వాళ్ళ ఇంటి బాధపడ్డారు ఆ అవిదాసం సఫరాని గారి చెల్లెలో అక్కో ఇక్కడెక్కడో శాంతి నగర్ హైదరాబాద్ లో ఉంటుంది అనుకుంటాను తెలుసుకుని మంచి కథ రాయొచ్చు పైగా అబిద్ హసన్ సఫరాని తర్వాత తన ఆత్మకథ రాసుకున్నాడు అతడు మొత్తానికి బ్రిటిష్ వాళ్ళ జైల్లోంచి యువతలకు వచ్చిన తర్వాత అతడికి స్వతంత్ర భారత ప్రభుత్వం ఎక్కడో దూతగా రాయబారిగా ఉండేటటువంటి ఉద్యోగం ఇచ్చింది ఎప్పుడున్నా ఇట్లాంటివి మంచి కబుర్లు కబుర్లు చెప్పేవాళ్లు దొరికితే అక్కడికి తరచుపోతూ ఉంటాం అలా నాటి పాత్రికేయులు జీ కృష్ణ గారితో గతంలో రికార్డు చేసిన కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రముఖులు దుర్గాబాయి దేశ్ముఖ్ మొహదీనవాస్ జైన్ అబీద్ హుసేన్ సఫ్రాళ్ల గురించి వారి అనుభవాలు